ఉపపత్తి అంటారు బ్రీఫ్గా కృప్తంగా అంతవరకు చెప్పి వాళ్ళు కొనసాగిద్దాం మొదట్లో ఏమనుకుందాం అంటే ఉపక్రమ ఉపసంహారం ఉపక్రమ ఉపసంహారముల ఏకత మొదటి లింగం జ్ఞాత్వారంభ ఉపక్రమ అమర చెప్పారు ఇది జ్ఞాత్వా అంటే తెలుసుకొని ఆరంభ ప్రారంభించుట ఉపక్రమం ముందు నువ్వు చెప్పేవాడు వాడు తెలుసుకొని ప్రారంభించాలి నాకు తెలిసిన దాంట్లోంచి చెప్పాలి పుస్తకం తీసుకొని పుస్తకంలోకి చెప్పడం కాదు వేరే చోట అయితే ఆధ్యాత్మిక గ్రంథాలు కానప్పుడైతే తెలుసుకోకుండా చెప్పి మీతో పాటే చెప్పేవాడు కూడా వినేవాళ్ళతో పాటే తెలుసుకోవచ్చు వాళ్ళ శిష్యులు కొందరు సత్సంగం చేస్తున్నప్పుడు చెప్పేవాడికి తెలియదు వినేవాళ్ళకి తెలియదు సత్సంగంలో ఇద్దరూ తెలుసుకుంటున్నారు ఆ పద్ధతి కుదరదు ఆ పద్ధతి ఎప్పుడు చేయాలి అంటే గురు సంవత్సరంలో కొంత వచ్చిన తర్వాత దాన్ని గట్టిపరచుకోవటం కోసం ఆ సహాధ్యాయంగా ఉన్నటువంటి శిష్యులు సత్సంగం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో వీడు తెలుసుకున్నవాడే వాడికి తెలిసిన దాంట్లోంచి చెప్పాలి ఇది జ్ఞాత్వా ఆరంభ ఉపక్రమ అంటే ప్రారం ఉపక్రమణము అంటే ఉపక్రమ ఉపక్రమణము అంటే ప్రారంభము కార్యసిద్ధి జగనట్టు ఉపాయం నెరింగి ఎలా చెప్పాలి వాడికి తెలిసింది బాగానే ఉంది వాడికి తెలిసింది తెలియని వాడికి చెప్పడానికి ఒక ఉపాయంతో చెప్పాలి నీకు తెలుసు కదా అని ఎంఏ క్లాస్ చెప్పేవనుకో పదో క్లాసు వాడికి ఎంఏ క్లాసు వాడికి చెప్పినట్టుగా చెప్పేవనుకో వాడికి అర్థం కాదు కదా ఎంఏ క్లాస్కి చెప్పేవాళ్ళలాగా చెప్పగలిగినటువంటి వాడు అంత బాగా తెలిసినటువంటి గురువు అయినా కానీ ఎవరైనా కానీ ఒక గ్రంథకర్త అయినా కానీ పాఠలు తెలియాలి అంటే టెన్త్ క్లాస్కి దిగి చెప్పాలి అయితే టెన్త్ క్లాస్కి దిగామని టెన్త్ క్లాస్ పాఠం చెప్పకూడదు పైపాఠమే శిష్యుని స్థాయికి కిందకి దింపి అందించి క్రమంగా మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి అవి ఉపాయము చేజము నిరుముటకు ప్రారంభించుట ఉపక్రమము ఈ రెండోదన ఏంటంటే శిష్యుడు అనమాట ఆయన ఏమో తెలిసి చెప్తున్నాడు యుక్తిగా చెప్తున్నాడు గ్రంథకర్త కానీ గురువు కానీ శిష్యుడు కానీ పాఠకుడు కానీ ఏం చేయాలి దాన్ని నిజం తెలుసుకోవడానికి అన్నట్లుగా వినాలి శ్రవణం చేయాలి ఆ రకంగా ప్రారంభించడాన్ని శిష్యుడు ఆ రకంగా ప్రారంభించడానికి కూడా ఉపక్రమము అంటారు ఇంకా ఉపసంహారం అంటే ఏదైతే మొదలుపెట్టామో దాన్ని మళ్ళీ ముగించటం ముగింపు సమాప్తి భగవద్గీతను ప్రారంభించినప్పుడు ఉపక్రమ శ్లోకం ఏది అంటే మొదటి అధ్యాయంలో మధుర శ్లోకం ఉపసంహారం ఏది అంటే పద్దెనిమిది అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం మొదటి అధ్యాయంలో మధుర శ్లోకం ఏముంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత్త మామకా పాండవచ్చీతామే ఉపక్రమం ప్రారంభము చెప్పిన శ్లోకమే ఉపక్రమ శ్లోకం అంటారు ఈ ఉపసంహార శ్లోకం ఏది ఆకర్ది ముగింపు ఎత్రేశ్వర కృష్ణో ధనుర్ధర త్రీర్ విజయోతిర్ ధ్రువీ ధ్రువీమతిగేశర కృష్ణోయత్రోధనుర్ధర త్రీర్విజయోతి ధ్రువీర్మతి మతిమ ధ్రువీతి ఉపసంహారశ్లోకం ప్రారంభశ్లోకమును సమాప్తిశ్లోకమును ఒకటే అయినతో ఉపక్రమ ఉపసంహారముల యొక్క ఏకత అనబడు ప్రథమలింగము సరిపోయినట్లు ఇక ఏకత అంటే ఏంటి ప్రారంభంలో ఒక ప్రశ్న ఉంటుంది చివరిలో ఆ ప్రశ్నకి జవాబుతో ఏకత వస్తుంది ఏకత అంటే ఉపక్రమంలో ఏదైతే మనం చెప్పామో తిరిగి దాన్నే చెప్పడం ముగింపు ఎట్లవుతుంది ఓపు ఒక ఉపక్రమంలో నీవు బ్రహ్మము మొదలుపెట్టినప్పుడు ముగింపులో నువ్వు బ్రహ్మమే అని ముగించాలి నువ్వు బ్రహ్మమని ముగించినప్పుడు ఆ వినేటువంటి పాఠకుడికో శిష్యుడికో సందేహం వస్తుంది నేను బ్రహ్మనా అని ఆశ్చర్యపోయి నేను బ్రహ్మను ఎట్లా అవుతాను అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి ఇంకో రకంగా చెప్తే ఉపక్రమంలో ప్రశ్న ఉంటుంది ఉపసంహారంలో జవాబు ఉంటుంది ఇక్కడ లింగం అంటే ఉపక్రమం దగ్గర ఒక ఒకటి పెట్టి ఉపసంహారం కూడా ఆరు చెప్పాము ఏడోది పెట్టాలిగా ఉపసంహారం కూడా మొదటికే తీసుకొచ్చి ఎందుకు పెట్టాడు అంటే ఉపక్రమానికి ఏ ప్రశ్న అయితే వచ్చిందో ముగింపులో ఉపసంహారంలో మనం మొదలు పెట్టిన మళ్ళీ దాన్ని ఉటంకించి దానికి జవాబుగా అక్కడ జవాబు చెప్పి ముగించాలి జవాబు చెప్పకుండా ముగిస్తే ఉంటుంది సశేషంగా ఉంటుంది సశేషం అంటే మళ్ళీ రేపు చెప్తారు ఎటువంటి చదువుతారు ఎప్పుడు చెప్తారు వాళ్ళ సత్సంగం కొంతవరకు చేసి ఆకినప్పుడు